పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహాగనుడ మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వ సృష్టికి న్యాయాధిపతిమైన ఏసయ నీకు బాధ సన్నిధిలో ప్రభ ఈ సాయంత్రకాల సమయం అంది ఈ రీతిగా మేము కోడుకుంటున్నందుకు ప్రభ మా మధ్యలో మీరు దిగిరండి నాయన మాతో ప్రభ మీరు మాట్లాడండి ప్రతి హృదయాన్ని ప్రభ వెలిగించండి ప్రతి మనో నేత్రంను ప్రభ వెలిగించండి ఏసే నతండి నీ యొక్క కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నారు ఇంత మటు నుంచి ఇంతవరకు ప్రభ మమ్మల్ని ప్రభ మీరు భద్రతతో నడుతుంది నడిపించినందుకు వదనాలు చెందిస్తున్నాం రానయన బిడ్లందరినీ త్వర త్వరగా నడిపించండి ప్రభ ప్రతి ఆటంకాలను కొట్టివేయండి ఏసీఆర్ నండి సాయంత్రకాల సమయం అందు ప్రభ నెండి సహా కలిసి ప్రభ వార్త వాక్యం వినట్టుండగా ప్రతి హృదయాన్ని పరీక్షించండి నాయన ప్రభ సిద్ధపరచండి తండ్రి నీకు వాక్యంను స్వీకరించడానికి ప్రభ నతండి మమ్మల్ని సంసిద్ధత వేసి నచ్చండి ఏ దినం అంతే కూడా ప్రభ నీ యొక్క కృపలో ప్రత్యేక బట్టి జ్ఞాపం నీకు వేలాది వేల వందనాలు స్థుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభ నండి సేవకులో ప్రభాంత సేవ చేసుకొని ప్రభ తిరిగి వస్తున్నందు ప్రభ నచని అందరి ప్రభా మీరు కాపదలలో మీ యొక్క ఇచ్చి నడిపించండి ప్రభ విస్తారమైన సేవ ఉంది ప్రభా కోతకు పని వారు కొదువై ఉన్నారనైనా సేవ విస్తారంగా ఉంది ప్రభ కోత కాలం ప్రభ సమయం సమీపించింది నీకు రాకడకు ప్రభ గుర్తులని నెరవేరుతున్నాయి తండ్రి ప్రతి ఒక్కరు మేము సిద్ధపడటకు సహాయం మా ప్రభా మా విమోచకుడవు మా పోషకుడవు మా రక్షకుడవు మమ్మల్ని కాపాడువాడవు తండ్రి కొడకు నిద్రపోనాయన నీ కృపను బట్టి వేలాది వేల వందనాల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అనుదినము ప్రభ మా మీద నూతనమైన వాత్సల్యంని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం అర్హత మమ్మల్ని ప్రభ అరులుగా చేసి నా ప్రభా అతన్ని నీ యొక్క వాక్యం ధ్యానించుటకు ప్రభా నీ సన్నిధిలో మేము పెనుగులాడటకు నా ప్రభా మా ఇచ్చినటువంటి అవకాశం ని బట్టి ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరిస్తున్న బట్టి నీకే వందనాలు తెలుస్తున్నాం పాటల ద్వారా వాక్యం ద్వారా సాక్ష్యంల ద్వారా నా తండ్రి నీకే సమస్త మహిమ గణిత ప్రభావం ఆరోపిస్తూ ఏశ్వయ శక్తి కలిగినామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ సిస్టర్ థ్యాంక్ సిస్టర్ దేవి సిస్టర్ ఒక పాట పాడండి సిస్టర్ అంతరంగ మా నాలో ఉన్నా నా సమస్తమా నా ప్రాణమా నాంతరంగ మా నాలో ఉన్నా నా సమస్తమా హోవ చేసిన ఉపకారములలో దేనిని మరోక కొనియాడుమా he ho se sina upkar mulalo denini maruva ka koniyaadu ma aa aa aa aa aa aa మస్తమా నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ పాపములన్నిటినీ పారద్రోలు నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ పాపములన్నిటినీ పారద్రోలు వాడు పరమ వైద్యుడు పరమవైద్యుడు ప్రభుయీసుడు పరిశోధనామమును సన్ను తుమాం పరిశోధనామమును సన్ను తుమాం ఆహా ఆహా ఆ నా ప్రాణమా నాలో ఉన్న నా సమస్తము సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు శ్రీయేష్డు సమా Ah, ah, ah. na prana namastama melulato na hrudayam tripti parichinavoo krupalato nanu divinchinavoo melulato na hrudayam tripti parichinavoo krupalato nanu divinchinavoo మన సారని నేస్తును మన సారని నేస్తును బ్రతు పంతని సేవనే చేతును నా బ్రతు పంతని సేవనే చేతును ఆహా పరిశుధుర వండ్రి మీకు వందనాలనైనా మహోన్నతుడుగు మా దేవ మీకే సమస్త ఘనత మహిమా ప్రభావం చెల్లించుకుంటున్నాం ఈ నుంచి ఇంత బ్రమని కాపాడి ప్రతి నడిపించినారు ప్రతి పనిలో విజయం అనుగ్రహించినారు సాయంత్రం సమయం మీ సన్నిధికి వచ్చినాం ప్రవ్వ ప్రవ్వ మాతో మాట్లాడి బలపర్చని అయినా ఇంతగానో శ్రమలకుండా పోతున్నాయి మా గ్రూప్స్ల బ్రదర్స్ సిస్టర్స్ నైనా మనోజ్ బ్రదర్ బావ యాదిలాల్ చనిపోవడం అది బహు దుఃఖకరంగా ఉంది మా ఈరోజు అంతానైనా ఆ కుటుంబానికి ఆదరణ తెచ్చేయండి ముఖ్యంగా మనోజ్ బెదర్కి ఆదరణ దేయండి మనోజ్ బెదర్ ఆ వేదన భరించలేకపోతుంటూ తన ఇద్దరు భావాలు చనిపోవడము బహు దుఃఖకరంగా ఉంది ఈరోజు బ్రహ్మ ఒకరు వెంబడి ఒకరు పోవడం బహు బాధకరంగా ఉంది కాబట్టి నైనా మీరే ఆ కుటుంబానికి ఆదరణ తెచ్చేయండి సమాధానం దచేయండి ఆ బిడ్డల జీవితాలతో మళ్ళీ సహాయపడండినైనా ఇప్పుడు తండ్రి లాగా మీరే ఉండి నడిపించండి ఆ కుటుంబాలని ఆ పిల్లల్ని నేను ముఖ్యంగా మనోజ్ వారికి ధైర్యం అనుగ్రహించండి బలం అనుగ్రహించండి ఓ ప్రవ్వ ఎంతగానో పోరాడుతున్నాడు దుష్ట శక్తులతోని ప్రవ్వ ఆ దుష్ట శక్తుల తండ్రి అపవిత్ర ఆత్మలు ఎంతగానో ఆ కుటుంబాలను పిడించినాయి త్రాగుడు నుంచి ఓ ప్రవ్వ వాళ్ళెంతగానో గుండా పోతుండగా మీరు సహాయపడినందుకు మీకు ఎంతో మందినాలి కానీ మరి ఎవరి ఆత్మని తండ్రి మీరు పాతాళంలో విడిచిపెట్టట్లేదు అది మీరు మాకు చూపించినారు వారి పాపాలు ఒప్పుకునరు చివరి దశలో మీ సరిది అని సంపూర్ణంగా నమ్ముతున్నాం ఒకనొక దినము వాళ్ళు తిరిగి వస్తారు వస్తప్పుడు మేము వారిని మేము చూస్తామన్న వాక్యం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఓ ప్రవ్వ ఎంతో మంది మా ప్రియులు ఈ కాలాన్ని విడిచిపెట్టుకోతున్నారు కాబట్టి నేను మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ దుష్ట శక్తుల మీద మాకు అధికారం అనుగ్రహించినారు దాన్ని మేము అమలుపరచేలాగా నడిపించండి ఏ రీతిగా అమలు పరచాలా ఏ రీతిగా మీ బిడ్డలను మేము ఓ ప్రభావ మీ సన్నిధిలో జమ చేసుకోవాలా జ్ఞానం అనుగ్రహించండి శక్తిని అనుగ్రహించి నడిపించండి ఈ సాయంత్రం సేన మీ వాక్యాలను మేము జ్ఞానిస్తున్నాం మా మాట్లాడి బలపరచండి ఆదరణ తెచ్చండి నేను ప్రతి చోట మీ కొరకు సాక్షులు నిలబెట్టుకోమని ఓ ప్రభావ నిరుత్సాహంలో ఉన్నవారు నివేదనలో ఉన్నవారు కందకి ఉపశమనం కల్పించండి ఆదరణ తెచ్చండి ఎక్కడి నుంచి నాకు సహాయాన్ని అందరూ ఎదురు చూస్తూ ఓ ప్రభావ మాకు మీ నుంచే సహాయం మీరే మా సహాయకులు మీరే మాకు మంచి ఆలోచనలు అనుగ్రహించేవారు కాబట్టి నైనా వీటన్నిటినీ మేము ముందు కొనసాగించుకోవడం లాగా ఓ ప్రభు పరిశుధాత్మ నడిపింపు అనుగ్రహించండి ప్రతి ఒక్కరిని ఆశ్రయించండి స్వస్థత దయచేసి మేము హైమార్థంగా మీ నీతి సత్యాన్ని ప్రకటించేసే ఒకలుగా తయారు చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నాభంన ప్రార్థించుచున్నాం తండ్రి ఆమె ఈరోజు దుష్టత్వము మరియు మన మనుషులకు కలుగు శ్రమలు అన్న అంశం గురించి మనం కొంతసేపు ధ్యానిస్తా ఉన్నాము దుష్టశక్తులు అపరిమితంగా విజృంభించి పనిచేస్తున్నాయి మనకందరు తెలిసిందే ఎందుకు అంటే మన ప్రభు అక్కడ బహు సమీపంగా ఉంది అని మనము ఆ యొక్క గ్రంథంలో మనం దీర్ఘంగా ధ్యానించినాం కొంతకాలం కిందట సైతానికి కూడా కొద్దిగానే సమయము అన్న వాక్యం గురించి ఎంతమందికి జ్ఞాపకం తెలియదు కానీ సేట్ అండ్ నోస్ హీ షార్ట్ టైం అన్న ఒక వాక్యం నేను అనుకుంటే దగ్గర దగ్గర ఒక డజన్ పార్ట్స్ ఉన్నాయి అవి ట్వెల్వ్ అవర్స్ థర్టీన్ అవర్స్ ఏమో పార్ట్స్ ఉన్నాయి అవి సైతానికి కూడా కొద్దిగానే సమయం ఉన్నది పన్నెండు పదమూడు గంటల రికార్డింగ్స్ ఓపికతోని ఎవరు వినగలరు చెప్పడం సునాయసమే వినడమే కష్టం కాబట్టి పదమూడు గంటలు ఓపికతోని ధ్యానించినప్పుడు సైతానికి కొద్దిగానే సమయం ఉంటే నీకు ఎక్కువ ఉంది అన్న ప్రశ్న నీకు అనుగ్రహించబడుతుంది ఆ ప్రశ్నకి నువ్వు త్వరగా జవాబు పొందుకుంటావు కాబట్టి నువ్వు ఆలస్యక్క పరిగెత్తుతా ఉంటావు మనకి కూడా కొద్దిగానే సమయం ఉంది ఈ లోకంలో ఈ లోకపు మరి అద గతించిపోతుంది ఆయన రాక సంబంధించిన సూచనలు అన్నీ నెరవేరుతున్నాయి ఇంకా ఆలస్యం చేయను నా సొంత తలంపుల మీద నేను ఆధారపడను ఎందుకంటే ఆయన తలంపులు బహు ఉన్నతమైనవి ఆయన ప్రణాళిక ప్రకారంగా పోతుంది ఆయన సంకల్పంలో ఏవి కూడా మారవు ఎప్పటికీ కూడా మారవు వాటి ప్రకారంగానే ఈ లోకం ముందుకు వెళ్తూనే ఉంటుంది కాబట్టి ఆయన సంకల్పంలోని గుర్తించి వాటి ప్రకారంగా ప్రార్థన చేస్తే నీకు జవాబు వస్తుంది అనేక పర్యాదు ఎందుకు మన ప్రార్థనలకి జవాబు రాదు అంటే నీ ప్రార్థన ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి రాదు జవాబు కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించిన మనమందరము ఆయన చిత్తానికి కట్టుబడి ముందుకు వెళ్ళాలా ముఖ్యంగా ఈ యొక్క ప్రశ్న ప్రశ్నార్థకంగానే ఉంది ఈరోజు కూడా అంత సర్వశక్తిమంతుడైన దేవుడు బహుగా ప్రేమ కలిగిన దేవుడు మన పక్షంగా ఉండగా మనకి ఎందుకు ఇటువంటి శ్రమలు ఈ లోకంలో వస్తూ అనేక పర్యాలు నేను ఒకటి హెచ్చరికలాగా చూపిస్తూ ఉంటాను గ్రూప్స్లో ఏంటంటే ఒకరు వారి వ్యక్తిగత జీవితం కొరకు ప్రయాసపడతా ఉంటారు శ్రమ గుండా పోతూ ఉంటారు వారి శరీరంలో శ్రమ పడతా ఉంటారు వారి కుటుంబంలో శ్రమ పడతా ఉంటారు భార్య గురించి భర్త భర్త గురించి భార్య పిల్లల గురించి తల్లిదండ్రులు శ్రమలు పడతా ఉంటారు బంధువుల గురించి శ్రమలు పడతా ఉంటారు లోకస్తుల గురించి శ్రమలు పడతా ఉంటారు వారి ఉద్యోగంలో శ్రమలు అనుభవిస్తూ ఉంటారు వారి ఆస్తి అంతస్తుల కొరకు శ్రమలు అనుభవిస్తూ ఉంటారు కోర్టు కేసుల గురించి శ్రమలు అనుభవిస్తూ ఉంటారు ఇది ఒక పెద్ద గుంపు ప్రపంచాత్మకంగా నేను చూస్తూ ఉంటాను ఈ లోకంలో అనేకమైన వాటి పట్ల వారికి శ్రమలు కలుగుతూ ఉంటాయి కానీ మనం అనేక పది నేను మీకు చూపించిన వాక్యము పర్లుక రాజ్యం నిమిత్తమై శ్రమలు పడేవారు బహు తక్కువ మంది మన గుంపు రెండవ గుంపు మనము మన శరీరంలో ఎంత శ్రమలున్నా వాటిని పట్టించుకో కానీ పర్లుక రాజ్యం గురించి మనం బహుగా శ్రమలు అనుభవిస్తూ ఉన్నాం ఈ లోకంలో వేదనలు అనుభవిస్తూ ఉన్నాం రక్షింపబడ్డవాడు తన జీవితాన్ని ప్రభుకులకు సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు ఈ లోకాన్ని విడిచిన్నప్పుడు మనమేం బాధపడాం ఎందుకంటే ఏ క్షణమైతే తన శరణాన్ని విడిచిపెడతాడో ఆ క్షణమే అనేకమైన పరిచర్యలు అతనికి పరలోకంలో అనుగ్రహించబడతాయి మహాకాశంలలో అక్కడ అనేకమైన పనులు చేస్తూ మేఘము వలె ఈ లోకంలో విశ్వాసాన్ని మనం ఆవరిస్తూ ఉంటాం వారికి ప్రోత్సాహకరంగా మనం ఉండి ముందు పోతూ ఉంటాం సేవా పరిచర్యలో హిబుల్ పత్రికల పౌలు అది మనకు చూపించండి పదకొండవ అధ్యాయంలో కాబట్టి చనిపోయిన వాళ్ళ గురించి ఎప్పుడు దుఃఖపడతా ఉంటాం శారీరకంగా విడిపోయిన వారి కానీ వాళ్ళు రక్షింపబడ్డప్పుడు దుఃఖపడం రక్షణ పొందకుంటే కొంతకాలం దుఃఖం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మర్చిపోయినా మనకు వాళ్ళు శాశ్వతంగా మరబడ్డవారు దేవునిసారితో ఉండరు రక్షణ లేని వారు ఏ సుప్రముని సొంత రక్షకంగా స్వీకరించకుండా నువ్వు మరణిస్తే నువ్వు ఎట్టి పరిస్థితిలో జ్ఞాపకానికి రావు నువ్వు మరణ నువ్వు మరవబడ్డవారు అని వాక్యం ఉంది నిన్ను ఎవ్వరు గుర్తించారు కాబట్టి ఎంత ఆయుషిస్తున్న దేవుడు నువ్వు ఆ ఆయుషిని పట్టించుకుంటలేవు దేని ప్రశాంతంగా ఆయన వహించను నిన్ను కోరు ఎప్పుడు వస్తావు నువ్వు ఎప్పుడు ఎప్పుడు నీ జీవితాన్ని సమర్పించుకుంటావని చూసి చూసి చూసి నిర్లక్ష్యం విడిచిపెట్టేస్తాడు దేవుడు అది బహు భయంకరమైన ఒక్కసారి ఈ శరీరాన్ని విడిచినప్పుడు నేను ఒకసారి విషయాలు గ్రహించిన ఎంతగానో ప్రయాసపడ్డాను రక్షణ పొంది రక్షణ పొందకుండా చనిపోయిన వాళ్ళ ఆత్మలు ఎంతగా వేదన పడతాయనేష్ నిన్న సాయంత్రం ఒక బ్రదర్ సాక్ష్యం చెప్తుంది నా దగ్గర కూర్చొని ఒక్కడు తన శ్రమలు పట్టి పట్టి అనుభవాలన్నీ పంచుకుంటూ చెప్తున్నాడు ఆయన ఎంత శ్రమలు ఉండబోతుంది అనేష్ అయితే నేను కొన్ని విషయాలు ఈరోజు మీకు చూపించాలనుకుంటున్నా ఆ శ్రమల గురించి ఆ బ్రదరు బహుగా శ్రమలు అనుభవిస్తుంది ఈరోజు అప్పుల పాలైపోయిండు జీతాన్ని లేదు కుటుంబాన్ని పోషించుకోవాల తండ్రి చనిపోయిండు అక్క చనిపోయింది ఒక్కడు తన భార్య తన పిల్లల్ని పోషించుకుంటూ శ్రమలుగుండా పోతున్నాడు ఆయనకి ఎందుకు చాలా సంవత్సరాల తర్వాత తన నెంబర్ ఎవరికల్ తీసుకొని నాకు ఫోన్ చేసి పోయి అతనితో పాటు కొంతసేపు వైఎంసీ గ్రౌండ్స్ లో దీర్ఘంగా అతని గురించి నేను ఫస్ట్ ఆయన వింటానని ఆయన హృదయంలో ఏముందనేది ఏంది ఇది శ్రమ అనేక పర్యాలు నేను మీకు ఉంటాను ఒకడు మొదటి గుంపుకు సంబంధించిన వాడే రెండో గుంపుకు సంబంధించిన మొదటి గుంపు వారి వ్యక్తిగత జీవితంలో శ్రమలు అనుభవిస్తూ ఉంటారు రెండవ గుంపు పర్లోక రాజ్యం నిమిత్తమై శ్రమలు అనుభవిస్తూ ఉంటారు ఏది లాభం నీకు నీ వ్యక్తిగత జీవితంలో శ్రమలు అనుభవిస్తూ ఉంటుంటే నీకు దాని నుంచి ఏం లాభం కరగదు ప్రార్థన చేస్తే ఉపశమనం వదుతున్నావు కానీ ఏం లాభం లేదు కానీ పర్లోక రాజ్యం నిమిత్తమై శ్రమలు అనుభవించిన వాడికి ఆత్మీయ స్థితి ఉన్నత స్థితికి లేవనెత్తుతాడు దేవుడు అస్పిరిచువల్ ర్యాంకింగ్ అంటాం మనం ఆత్మీయ స్థితిలో టాప్ లెవెల్కి ఎదిగిపోతూ ఉంటారు అందుకనే అపోసలందరూ పర్లగరాజం గురించి శ్రమలు అనుభవించడమే కాదు మరణం అగ్నంతగా కాబట్టి దేవుడు ఎంతో ప్రేమమయుడు ఎంతో శక్తివంతుడు ఆయన ఎందుకు పర్మిట్ చేస్తుండే శ్రమలుగుండా పోవడం అనేది ఈ దినం నేను మీకు చూపించాలని ఆశపడుతున్నా వాక్యానుసారంగా ఎవరన్నా బ్రదర్స్ కి ఓపిక ఉంటే బైబుల్ తెరిసి ఉంటే కొంచెం స్పీడ్గా చదివిన అనుకోండి మనం టైం సేవ్ చేసుకోవచ్చు నేను డైరెక్ట్ గా వాక్యాలు చెప్తా ఉంటాను మీరు ఎవరు నచ్చవచ్చు కాబట్టి మొదటిదిగా ఆయన అంత సర్వశక్తి మంతుడు అయ్యుండి ప్రేమమయుడు అయ్యుండి ఎందుకు సైలెంట్గా అబ్జర్వ్ చేస్తుండూ శ్రమలుగుండా పోతుంటే మనుషులు అన్న ప్రశ్న ప్రతి ఒక్కరికి ఉంటుంది అందుకనే విశ్వాసం ఏం చేస్తారంటే ప్రార్థనలో కూర్చున్నప్పుడు ప్రవ్వ నాకెందుకు నైనా ఈ శ్రమలు అని ప్రార్థిస్తారు ఎందుకంటే ఆ బ్రదర్స్కి ఆ సిస్టర్స్కి వాళ్ళ చర్చ చెప్పలేదు శ్రమలు ఎందుకు వస్తాయని చెప్పింటే వాళ్ళు అట్లా ప్రార్థన చేయకపోయేవాళ్ళు శ్రమలలో పాటలు పాడేటోళ్ళు శ్రమలలో ఆనందించే ప్రభులో ప్రభు ఈ శ్రమల నన్ను తీసుకెళ్తున్నది మీకు ఎంతో వందనాలు ఎందుకంటే శ్రమల పోయే వాళ్ళకందరికీ నెక్స్ట్ ప్రమోషన్ ఉంటుంది అని నేను చూపించిన చాలాసార్లు కాబట్టి వాళ్ళు కావాలని శ్రమల దేవుని రాజ్యం నిమిత్తమై శ్రమల పోతున్నారు అందుకే బహు ధైర్యంగా ఉండి సేవ చేశారు అన్నట్టు అరెస్ట్ అయ్యానా శ్రమల బాధలు హింసలు అనుభవించిన గాయాలైన వాళ్ళు ఎందుకు సంతోషంతో శ్రమ పొందింటారు ప్రభు కొరకు అంటే ఆత్మీయ స్థితిలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు ఒక పాస్టరు చాలా సంవత్సర క్రితం నేను విన్నాతని వాక్యం చెప్తుంటే ఆయన ఈ వారమంతా నాకు ఏ శ్రమ రాలేదంటే శనివారము ఉపాసం ఉంటాడంట ఎందుకంటే ఆయన ఏమంటుండే నాకు శ్రమ రాకపోతే నేను సపబడిపోతున్నాను నా జీవితంలో అని సాక్ష్యం చెప్తున్నాడు ఆయన మండే నుంచి శనివారం వరకు శ్రమలుంటే ఏదో ఒక కష్టం ఉంటే ప్రభుత్వ పాటు ఉన్నాడన్న ఆ నిశ్చయత ఉంటుందంట నీకు సుఖం ఉంటే శ్రమ శ్రమ లేకుంటే నువ్వు ప్రభు నుంచి దూరమైతున్నట్టు అందుకని ఆయన ఉపాస ప్రార్థన చేశాడంట నేను ఉదయం నుంచి ఇప్పుడు ఎప్పుడు ప్రతిరోజు ప్రార్థన ఏం చేశాడంటే ప్రభు మీరెంతో విరిగి నలిగిన వారు నా హృదయం కూడా అట్టనే ఉండాల అది నా నుంచి తీసివేయకు ప్రోగ నా హృదయం విరిగి నలగ పశ్చాత్తాపంతో ఉండకపోతే నేను నిర్లక్ష్యం చేస్తాను నిన్ను కానీ సేవ జీవితాన్ని కానీ కాబట్టి విరిగి హృదయము కంటిన్యూ చేయి నా లైఫ్లో ఆ ఏడుపు ఆ వేదన ఆ బాధ పాపినన్న ఆ యొక్క అది నాలో ఎప్పుడు ఎప్పుడు దాని ఆవిరి కానియొక్క ప్రోగ అని ప్రార్థిస్తాను మీరు పొందిన గాయాలు నాకు ఆ బాద కలగాల ప్రవ్వ అని ప్రార్థిస్తా నేను లేకపోతే ఈ టైంలో మంచి మంచి భక్తులు ప్రభు నుంచి దూరం వెళ్ళిపోతారు ఈ రోజులలో అట్లా పోకుండా ఉండాలంటే నువ్వు ప్రార్థన చేయాలని ఇంకా స్టార్టే చేయలేదు వాక్యం ఈరోజు కానీ సిద్ధపాటు కొరికే ప్రయాసపడతాను నేను ఏంటంటే ప్రవ్వా నాలోనివన్నీ నీవే నీలోనివన్నీ నావే అన్న ప్రార్థన నీకు అవసరం ఈరోజు నుంచి నాలోని అన్నీ తీసుకో ప్రవ్వ నీలోనివన్నీ నాకు ఇచ్చే ప్రభు అట్లా మనం తయారు కావాలి ప్రతిరోజు ప్రార్థన జీవితంలో మనం అటునే చేస్తాం కదా నాకున్నవన్నీ నీవిచ్చినవి అంటారు కదా కానీ అది కాదు నేను అనేది నేను అనేది ఏంటంటే నాలోని బలనీతలన్నీ నీవి నీలోని శక్తి నాది అది మనకు కావాల్సిన ప్రార్థనే రోజు కాబట్టి మొదటిదిగా శ్రమ జీవన విధానం గురించి మనం ధ్యానిస్తున్నాము శ్రమలు ఎందుకు కలుగుతాయి అనేది ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది పతనమైన ప్రపంచం అని మనకు తెలుసు ఫారెన్ వరల్డ్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో మనం గ్రూప్లా ఇది పడిపోయింది ఆదము అవలు పాపం చేయకముందు మంచిగా ఉండే లోకం అంతా బాగుండే అంటాడు దేవుడు సృష్టించినాక అంతా బాగుంది అన్నాడు కానీ ఎప్పుడైతే పాపము ఈ లోకంలోకి వచ్చిందో ప్రవేశించిందో అది పడిపోయింది పతనమైపోయింది అంతా దానికి ఇప్పుడు ఉదాహరణ తీస్తే పడిపోయింది వాటరు ప్యూర్ లేదు ఏది ప్యూర్ లేదు అంతా కొలాబ్స్ అయిపోయింది పాపపు నియమం అది అన్నట్టు మనుషుల నైజము పాపంతో కూడింది కరప్ట్ అయిపోయింది మొత్తం వాడి హృదయం అంతా పాపంతో నిండి ఉందన్నట్టు ఎక్కడ కూడా నీతిమంతుడు ఒక్కడు లేనటది బైబిల్ మొత్తం ప్రపంచం అంతా అపవిత్రతతో జీవిస్తుంది ఎందుకంటే మనకు తెలుసు పాపంలోనే మనుషులని కంటున్నారు పాపమే అంటే మరణాన్నే కంటున్నారు మనిషి పుట్టిండనుకుంటున్నారు బిట కానీ పాపమే పుడుతా ఉంది పాపిగానే పుడుతా ఉన్నాడు వాడు అంటే చచ్చిన వాడిలాగానే పుడుతున్నారు మనుషులందరూ ఆత్మలు వాళ్ళ శరీరంలో ప్రాణం ఉంది కానీ ఆత్మలు చచ్చినవే అందుకే వాటిని ఉజ్జీవింప చేయడానికి కొరికి వేసి ప్రభు వచ్చిందంటాడు పౌలు కొరెంతులు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయంలో చచ్చిన ఆత్మలని ఉజ్జీవింపజేయటకు ఆయన ఈ లోకంలోకి వచ్చి తన ప్రాణాన్ని క్రైదానంగా పెట్టిండు లేకుంటే అందరూ బయటికి బతికే ఉన్నారు తింటున్నారు కాలాల్ ముగిస్తున్నారు గాని వాళ్ళ ఆత్మలు చచ్చిపోయినాయి డెడ్ అన్నట్టు అవి ఆ చచ్చిపోయిన ఆత్మలని జీవి పంచడానికి ఈశ్వరం వచ్చి అందుకు నేను ఈశ్వరం సంపన్నంగా నమ్ముకుంటున్నా కాబట్టి మొదటిది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శ్రమలు ఎందుకు వచ్చినాయి అంటే ఆదాం అవ్వదు చేయడం వలన పాపం శ్రమలు లోకంలోకి వచ్చినాయి లేకపోతే రాకపోయేటిది శ్రమలు శ్రమలు ఎందుకు మన జీవితానికి కొనసాగుతున్నాయి అంటే ఇందాక నేను చెప్పినట్లు పాపం జీవితం వలన కానీ నువ్వు రక్షణ పొందినావు కదా ప్రభు మనకి విడదల కల్పించాడు కదా ఆయన నువ్వు ఎందుకు శ్రమలుగుండాబోతున్నావు దానికి ఎన్నో విషయాలు నేను చూపించిన విగ్రహారధీకులైన పూర్వీకుల నుంచి వచ్చిన శిక్ష మనకి కాబట్టి మీ ముత్తాతలు మీ కుటుంబాలని విగ్రహాలకి సమర్పించరు దేవతలకు సమర్పించరు బలి అర్పించి పశువులని బలి అర్పించి రక్తంతో నిబంధన చేసుకున్నారు దుష్టశక్తులతోని అపవిత్ర ఆత్మలతోని ఈ దేశపు దేవతలతోని ఆ దేవతలకి న్యాయబద్ధంగా హక్కుని చేసినారు వాళ్ళు కాబట్టి అవి ఏమంటే నువ్వు రక్షణ పొందుతనేముంది నాకు న్యాయంగా నీ మీద హక్కు నీ కుటుంబం మీద అందుకే నువ్వు నువ్వు రక్షింపబడ్డా కూడా నీ శరీరంలో రోగం ఉంది ఆయన పొందిన గాయల చేత అని ఎన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం కానీ ఈరోజు చర్చల స్వస్థత లేదు పాస్టర్స్లలో స్వస్థత లేదు సేవకులలో స్వస్థత లేదు సంఘస్థుల మధ్యలో స్వస్థత లేదు ఎందుకు పొందలేదు అయన పొందిన గాయాల చేత నీకు స్వచ్ఛత కావాలి కదా నువ్వు ఆయన గాయాలని అనుభవ రుచిగా చూడలేదు నీకు ఆ శిలవ మరణపు వేదన లేదు ఆయన శిలో మీద విజయం పొందినప్పుడు ఆయన నీ చేతిలో పెట్టిపోయినాడు అంట రోమిల రాష్ట్ర పత్రిక ఎనిమిదో ధ్యాయంలో మరి ఎందుకు నీ జీవితంలో ఆ విజయం కనిపిస్తలేదు ఎందుకు అందరూ నిష్ఫలమైపోయిన జీవితంలో జీవిస్తున్నారు ఈరోజు ప్రపంచాత్మకంగా క్రైస్తవ జీవితంలో బహు తక్కువ మంది విజయవంతంగా జీవిస్తున్నారు మరణం మీద విజయం పొందిండ్రు వాళ్ళు బహు తక్కువ మంది గొప్ప జనము అందరూ అదే శ్రమలు అనుభవిస్తా ఉన్నారు ప్రకటన గందర మనం చూస్తాం చివరి దశ వరకు వాళ్ళందరూ శ్రమల గుండా పోయి కాబట్టి దేవుడు మనకి ఒక ముఖ్యమైన ఒక గుణగణనానికి అనుగ్రహించాడు ఏంది అంటే స్వేచ్ఛ నీ సంకల్పం నువ్వు తీర్మానించుకుంటాడు నీకు ఆ స్వేచ్ఛనిచ్చేడు నువ్వు చేసుకుండే సంకల్పము నీ ఇష్టం అన్నట్టు మంచి చెడు రెండిటికి రెండింటికి మధ్యలో నువ్వు నీ నీ ఇష్టం అన్నట్టు అది అది స్వేచ్ఛ ఎప్పుడు బలవంతం చెయ్యడు అది ప్రేమగల దేవుడు కాబట్టి స్వేచ్ఛ సంకల్పము మనిషికి అనుగ్రహించినప్పుడు మనిషికి అది అది దాన్ని ఏ రీతిగా వాడుకోవాలనో తెలియక శ్రమలు తెచ్చిపెట్టుకున్నాడు హాబ చేసిన పని కదా అది ఆదామవల్ది పాపం అదే సంక్రమించి వారి స్వేచ్ఛ సంకల్పాన్ని వాళ్ళు బొమ్ము చేసుకున్నారు తప్పుగా వాడుకున్నారు మంచి చెడు అని తెలివినిచ్చు వృక్షమును ఫలాన్ని హవ తినడం వలన ఆమెకి వచ్చింది అందుకే లేడీస్కి ఎక్కువ తెలివి ఉంటుంది ఈ విషయం బాగా అర్థం చేసుకోండి లేడీస్కి ఎక్కువ తెలివి ఉంటుంది మగవాళ్ళకంటే దురదృష్టం ఏంటంటే పాపం వల్ల వచ్చిన తెలివి అది దాన్ని అందుకే లోకాతితంగా వాడుకుంటూ ఉంటారు ఆ తెలివిని మనకేమో దేవుడు ఏసు ప్రబుణంతో జ్ఞానం అనుగ్రహించండు బుద్ధి జ్ఞానములు ఆనయంతే గుప్తములైనవి అవి మనకి తెలిసి వాటిని మనకు విశదీకరించి చూపించాడు జ్ఞానం కాబట్టి మనం తెలివిని వాడుకుంటున్నాం జ్ఞానని వాడుకుంటున్నాం ఈ లోకంలో ఏసులో జ్ఞానాన్ని వాడుకుంటున్నాం ఈ లోక తెలివిని వాడుకుంటున్నారు కాబట్టి స్వేచ్ఛ సంకల్పం ప్రకారంగా దేవుడు మనుషులని ఆ రీతిగా సృష్టించిండు నీ ఇష్టం దేవుణ్ణి సుతిస్తావా దయ్యాన్ని శుతిస్తావా నీ ఇష్టం అది జ్ఞానం ఉన్నవాడు దేవుని స్థుతిస్తాడు తెలివి ఈ లోకాన్ని స్థుతిస్తాడు సైతాన్ని ఈ లోకం సైతాన్ని గుండగణం కదా కాబట్టి నీకు రెండింటి మధ్య అవకాశం ఇచ్చిండు నువ్వు దేన్ని సమర్ దేన్ని స్వీకరిస్తావు బాల్యం నుండి వాడి హృదయం అంతా చెడుతనంతోనే నిండింది చెడునే ప్రేమిస్తున్నాడు కానీ వాడు దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నాడు బాల్యం నుండే వాడు తప్పుదారు చేస్తుంటే చిన్న పిల్లడు అబ్బాబా ఎంత ముద్దుగా తప్పులు చేసినంటారు అందుకే ఈ స్వేచ్ఛకి అనుగ్రహించినప్పుడు స్వేచ్ఛ సంకల్పాన్ని ఆది కాండము అధ్యాయము పదహారవ వచనంలో దేవుడు మనకు చూపిస్తారు చదవండి ఆది కాండము అధ్యాయము పదహారో వచనం అరియు దేవుడైన యహోబా ఈ తోటలో నున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష తినకూడదు నీవు వాటిని తిని దినమున నిత్యముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించాము కాబట్టి అక్కడ రెండు చెట్లున్నాయి ఒకటి ఏమో జీవాన్నిచ్చేది ఒకటేమో మంచి చెడు అనే తెలివిని చెడు ఆ రెండు చెట్ల మధ్యలో పెట్టాడు కానీ మీరు ఏ చెట్లనన్నా పంట ఫలాలను తినచ్చు కానీ ఫలాన్ని చెట్టు తినదన్నాడు అంటే స్వేచ్ఛనిచ్చండి నీకు నీ సంకల్పం ఎక్కడ ఉంది జీవాన్నిచ్చే ఫలము ఫండ్లను తింటావా చెట్టు ఫలాలు తింటావా లేక మరణాన్ని తీసుకొచ్చే ఫలం తింటావా స్వేచ్ఛ మనిషి చెడునే కోరుకుంటున్నాడు కానీ మంచిని కోరుకుంటా ఆ రోజు నుంచి రోజు వరకు కానీ ఏ సుప్రభున్నందు మంచిని కోరుకుంటున్నాం ఏ సుప్రభు సహాయం చేస్తున్నాడు ఎట్లా మంచిని కోరుకోవాలని కానీ దేవుడు ఎప్పుడు బలవంతం చేయలే మనిషిని అందుకు ఆయన దైవత్వాన్ని మనం గ్రహించగలుగుతున్నాం ఆయన ఎప్పుడు బలవంతం చేయడు మనుషులని ఆయన స్వేచ్ఛనిచ్చిండు మనిషికి అంటే మనిషికి ఎంత విలువనిచ్చిండు అనేది నేను గ్రహించగలుగుతున్నాను కాబట్టి ఇప్పుడు చెడుని స్వీకరిస్తే దాన్ని తగిన శ్రమ కదా నాకు ఎందుకు ప్రభుత్వ శ్రమ అని చాలామంది అంటా ఉంటారు ఈరోజు ఆ బ్రదర్ చనిపోయాడు ఆ బ్రదర్కి చాలా సంవత్సరాల నుంచి నేను చెప్తా ఉన్నాను త్రాగుడు వద్దు బ్రదర్ మానే బ్రదర్ అని అన్న మానేసి నన్న మానేసిని అన్నాడు ఈరోజు చనిపాడు తమ్ముడు కూడా అంతే ఆయన కూడా త్రాగుడు కొన్ని సంవత్సరాల నుంచి చెప్తాను త్రాగొద్దు బ్రదర్ త్రాగొద్దు బ్రదర్ అని ఆయన అటునే త్రాగి చనిపాండు ఆయనకి ఆ తంబాకు అవన్నీ కూడా అలవాట్లు ఉంటాయి కాబట్టి నువ్వు తీర్మానించుకున్నావు నేను తంబాకు తినాలనేసి నేను త్రాగాలని తీర్మానించుకున్నావు దానివల్ల నువ్వు శ్రమల గుండా పోవాల్సి వస్తుంది కాలం చిన్న ఏజ్లో ముగించుకోవాల్సి వస్తుంది కాబట్టి ఒక విషయాన్ని మనం గ్రహించాలా రక్షణ మనల్ని రక్షణ పొందిన కూడా శ్రమల గుండా కదా బ్రదర్ అని అది నేను చూపించిన వాడికి దుష్ట శక్తులకి మీ పూర్వీకులు సమర్పించరు మీ కుటుంబాన్ని వాటి మీద విజయం పొందాలంటే నువ్వు ఉపాస ప్రార్థనలు చేసి వాడి నుంచి ఆ యొక్క ఉడంబడి కనీ నువ్వు తెగదంపులు చేసుకోవాలా పోయి యుద్ధం చేయాలా నువ్వు సైతాన్ల మీద యుద్ధాన్ని ప్రకటించాలా మీ పూర్వీకులు సమర్పించిన ఆ సాయితాన్తో యుద్ధం చేసి మీ కుటుంబ పేరుని మీరు విమోచించుకోవాలి మీరు విమోచకుండాలాగా మీరు అక్కడ ఆ కుటుంబ దేవుడు మిమ్మల్ని కాబట్టి దేవుడు మన చేతులకి యుద్ధాన్ని నేర్పిస్తున్నాడు కాబట్టి నువ్వు ప్రతిసారి ఏడ్చుకుంటా కూర్చుంటే కానే కదా మొన్న సిస్టరు ప్రార్థన చేసి మా హస్బెండ్ కనిపిస్తలేడు ఎక్కడో వెళ్ళిపోయిండు ఆయన లేకుండా నేను బ్రతకలేను బ్రదర్ అంటే ఏడుస్తా ఉంది ఏమన్నా నువ్వు చూస్తుంటో ఆయన త్వరగా చూడు కానీ దురదృష్టం వచ్చిండు కానీ మరణించిండు ఎందుకు మరణించిండు ఆయన చెడు స్వీకరించిండు కాబట్టి చిన్న ఏజ్లో మరణించాల్సి వచ్చింది వాళ్ళ విశ్వాసంలో రక్షింపబడ్డవారు ఎందుకు శ్రమలుగుండబోతున్నారు దానికి దేవుడు జవాబిస్తున్నాడు మన ప్రభు శ్రమను అనుభవించిండు శిష్యులు శ్రమను అనుభవించారు ప్రవక్తలు శ్రమను అనుభవించారు ప్రవక్తలను రాళ్ళతను కొట్టిండ్రారు లేదా ఆపసులను రాళ్ళతను కొట్టి చంపినారు శ్రమల గుండా పోతా ఉన్నాం మనం కూడా పోతున్నాం దుష్టశక్తుల మీద విజయం పొందుతూ ఉన్నాం కానీ శ్రమలకుండా పోతున్నాం కాబట్టి ఆత్మీయ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు శ్రమల గుండా మనల్ని పోనిస్తూ మనల్ని బలపరుస్తూ ఉంటాడు ఆ శ్రమలలో విజయం రుచి చూడలాగన అవకాశం ఇస్తూ ఉంటాడు శ్రమ లేకపోతే నీకు విజయం ఉండదు కాబట్టి శ్రమలలో విజయాన్ని పొందుతూ నీ యొక్క ఆత్మీయ స్థితిని నీ యొక్క విశ్వాసాన్ని నువ్వు బలపరుచుకుంటా ఉంటావు అంత దేవుడు మనకి శ్రమలు కల్పిస్తున్నాడు విశ్వాసం అవి అనుభవించాలా నువ్వు అందుకే యోగు తన భార్యతో ఆయన ఆశీర్వదల మనం కోరుకుంటామా ఆయన పెట్టిన ఈ యొక్క శ్రమని మనము ధృన్నీకరిస్తామా ఆయన నుంచి నేర్చుకుంటున్నాం మనం యోగు నుంచి శ్రమలు ఎందుకు కల్పిస్తాడు దేవుడు అంటే నీ ఆత్మీయ స్థితిని నెక్స్ట్ లెవెల్ కి తీసుకొని పోవడానికి నీ వ్యక్తిగత గుణగణాన్ని పరిశుద్ధ పరచడానికి నిన్ను అగ్ని తీసుకొస్తే నువ్వు బంగారం మెరిసినట్లు మెరుస్తావు వెండి దగదగ మెరిసినట్లు నువ్వు మెరుస్తావు అట్లా నిన్ను వెండిలాగా పోలు తయారు చేస్తాడు అగ్నిలాగా తయారు చేస్తా బంగారంలాగా తయారు చేస్తాడు వెండి గొప్ప జనానికి సాదృశ్యము బంగారము లక్ష నలభై నాలుగు వేల మందికి సాదృశ్యం అని మనకు తెలుసు గోధుమలు లక్ష నలభై నాలుగు గోధుమలు గొప్ప జనానికి సాదృశ్యం అయితే బార్లి లక్షా మందికి సాదృశ్యం ఇవన్నీ చిహ్నాలు ప్రభు మనకి ఎన్నో సంవత్సర క్రితమే చూపించండి వీటన్నిటిని కాబట్టి శ్రమలకుండా పోయినప్పుడు నీ యొక్క ఆత్మీయ స్థితి సంపూర్ణంగా బలపరచబడతా తర్వాత ఇతరుల ఇతరులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు ఆదరణకరంగా ఉంటావు వాడి శ్రమలలో వాడి నువ్వు ఆదర ఉంటావు బలపరుస్తూ ఉంటావు అందుకొరకు నీకు పరిశుధాత్మానుగ్రహించబడింది దాని తర్వాత ఈ శ్రమలు మనల్ని ఏ రీతిగా సిద్ధపరుస్తుంది ప్రభు కొరకు ప్రభు జీవిత విధానం కొరకు అంటే నైతికంగా నువ్వు ఆయన సన్నిహిల్ని నిలవడానికి కొరకు అది నేను సిద్ధపరుస్తావు ఎందుకు అంటే తీర్మానించుకున్నావు ఈ లోకంలో మంచిని కోరుకుంటే శ్రమలు ఉండబోతున్నారు ఓ రీతికి చెప్పాలంటే అది క్రైస్తులు ఎందుకు శ్రమలు కొండ పోతారంటే వాడు చెడాల వాట్లు లేవానికి వాటి చెడాల వాట్లు ఈ లోకము క్రైస్తలను తృణీకరిస్తా అది కూడా రీతిగా శ్రమనే అనుభవించాల్సి వస్తుంది రోమిల రాష్ట్ర చూస్తాం పద్నాలుగో అధ్యాయంలో ప్రతి ఒక్కరూ పన్నెండవ శ్రమరణ చదివితే చదవచ్చు ప్రతి ఒక్కరూసు దేవునికి తమ లెక్క చెప్పాల్సి వస్తుందని మీరు రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతి తన గురించి దేవునికి లెక్క మనలో ప్రతి వాడు దేవునికి లెక్క చెప్పాలంట నువ్వు ఎట్లా జీవించినవు అని నేను శ్రమలు పడుతున్నాను ప్రభా అని శ్రమ ప్రభుని తృనీకరించుతున్నావా దానికి లెక్క చెప్పాల్సి వస్తుంది నేను త్రాగలేకుండా ఉండలేకపోతున్నాను ప్రభా అంటే నీకు సెల్ఫ్ కంట్రోల్ లేదన్నట్టే కదా దాన్ని లెక్క చెప్పాల్సి వస్తుంది నీకు ఇచ్చిన సెల్ఫ్ కంట్రోల్ పెట్టి నీ బాడీలో కానీ నువ్వు దాన్ని తృనీకరిస్తున్నావు దాన్ని రిసిస్ట్ చేస్తున్నావు శోధన పడిపోతున్నావు కొరంతులు రెండో పత్రికలో ఆ యొక్క నైతికమైన ఆ యొక్క లెక్కకు సంబంధించినది మనకు చూపిస్తుంది ఎవరు చూడండి రెండో కొరత రాష్ట్ర పత్రిక ఐదవ దేమ పదవచనం ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపేతము ఎదుట ప్రత్యక్షము కావలి కాబట్టి నీ శరీరంతో చేసిన ప్రతి పాపం నిమిత్తమై ఏసు ప్రభు ఏసు ఒక రోజు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు మనమందరం లెక్క చెప్పాల్సి వస్తుందంట ఆయన ఎదుర్కోవాల్సి వస్తుందంట కాబట్టి నైతికమైన లెక్క అనేది ముఖ్యమైన విషయం ఇది నేను నీ గురించి నువ్వు లెక్క చెప్పుకోవాల్సి వస్తుంది నువ్వు ఎట్లా జీవించినావు ఈ లోకంలో ఆయన ఇచ్చిన జీవాన్ని ఇది ఒక బహుమానం కదా జీవితం అనేది ప్రతి ఒక్కరికి కాబట్టి ఆయన ఇచ్చిన బహుమానాన్ని ఎట్లా వాడుకున్నావు ఈ లోకంలో అది బహుప్రాముఖ్యమైంది మూడవదిగా ఈ యొక్క శ్రమ మనకొక ఛాలెంజ్ లాగా ఉండిపోయింది అదొక సవాల్ లాగా ఉండిపోయింది మన విశ్వాసానికి ఇప్పుడు అంత సర్వశక్తుడైన మన ప్రభు అంతగా ప్రేమించే ప్రభు మన పక్షంగా ఉండగా మనకి ఈ యొక్క శ్రమలు వస్తున్నాయి అని మనం అనేక ప్రయాలు అడుతూ ఉంటాం చాలా మంది అడుతారు కూడా అనిల్ కూడా అంటారు మీ దేవుడు నిజమైన దేవుడు అయితే ఎందుకు నీకు ఈ శ్రమ అని ఇంకా పర్యాలు నాకు కూడా అర్థం కాదు ఇంతగా మనం వీటన్నిటి ధ్యానిస్తూ ఉంటాము ప్రకటిస్తూ ఉంటాము నాకు కూడా అర్థం కాదు మొన్న ఆ అల్వాల్ ప్రాంతంలో వాళ్ళు మెమోరియల్ సర్వీస్కి పిలిస్తే పోయినా నేను ఆ చిన్న బాబుకి సంబంధించి నేను లాస్ట్కి పోయినాను ఎందుకంటే అందరు వెళ్ళి పాస్టర్లు అన్ని చెప్పేసినాక నేను సైలెంట్గా గడబ కూర్చొని మౌనంగా కొంతసేపు కుటుంబంతో సమయం గడిపి రావాలని ఆశపడ్డా కానీ లాస్ట్కి పైకి వచ్చిన అందరితో అయిపోయినాక అప్పటికి ఇద్దరు పాస్టర్లు వాక్యాలు చెప్పేసి వెళ్ళిపోయినారు కిందికి వచ్చి కూర్చున్నారు వీళ్ళు నేను రావడం చూసి వెనకాల నుంచి దూరంగా పిలిచి డైరెక్ట్ పైకి పిలిచేసారు పిలిచి బ్రదర్ వచ్చి కొంతసేపు వాక్యం చెప్తారు నేను అన్నాను ఆల్రెడీ వీళ్ళందరూ వాక్యం చెప్పారు స్టేజ్ మీద ఉన్నప్పుడే మన నేను చెప్పడం బాగుండదు కదా అనేది స్టార్ట్ చేసిన ఆల్రెడీ పాస్టర్స్ అందరూ వాక్యాలు చెప్పేసారు లాస్ట్కి నన్ను చెప్పమంటే కరెక్ట్ కాదు అది నేను చిన్న ప్రార్థన చేస్తా అప్పుడు నేను చెప్పినాను ఈ ప్రశ్న నాకు కూడా ప్రశ్నలాగానుంది ఈరోజు వరకు దానికి జవాబు నేను ఎందుకు పర్వ నేను అడుతలేను ఎందుకు పర్వ నేను ఎప్పుడు అడుగుతలేను ఒకటే అడుగుతున్నాను ఏంటంటే ఆయన ఇచ్చి తీసుకున్నాడు ఆయనకే సమస్త ఘనత నేను ఎవరిని ఆయన ప్రశ్నించడానికి కొరకు నువ్వు నీ పోగొట్టుకుంటున్నామని నువ్వు బాధపడుతున్నావు కానీ ఆయన పొందుకుంటున్నాడు నీ లాసు ఆయనకి గెయిన్ తన బిడ్డల్ని తన తన దగ్గర చేర్చుకుంటున్నప్పుడు అక్కడ సంతోషం ఉంటుంది కానీ ఇక్కడ ఏడుపుంది ఎందుకంటే ఈ సత్యం గ్రహించలేదు కాబట్టి మన ప్రియులు చనిపోతే రక్షింపబడ్డ వారైతే మనకు సంతోషం ఉండాలి ఎందుకంటే ప్రభుకి గెయిన్ అయింది ఒక ఆత్మ నశించుకోకుండా దేవుడు రక్షించుకున్నాడని ప్రభుకి వదనాలు చెప్తా ఉన్నాం అవి మనకు అర్థం కావు నేను అన్నాను నాకు కూడా అర్థం కాదు మీరు అడిగినా నేను చెప్పాలని ఏ పాస్తారు చెప్పలేడు పుడు కొంతమంది పిల్లలు గర్వంలోనే చనిపోతున్నారు చనిపోయి పుడుతున్నారు మరి కొంతమంది పిల్లలు పుట్టిన ఒక్క సంవత్సరానికి చనిపోతున్నారు పుట్టిన గంటకే చనిపోతున్నారు నేను ఎందుకు అడగలేదు దేవుడిని ప్రశ్న ప్రవ్వ నైన్ మంత్స్ కాపాడినవు కదా మరి బయటకు వచ్చినాక ఎందుకు కాపాడలేదు ప్రభ్వాని అడగాల నేను ప్రశ్న నేను అడగలేను నేను అవి మనకు అర్థం కావు ఈరోజు ఎందుకంటే మనం ఆ దశకి ఇంకా ఎదగలేదు కానీ తప్పగా ఒక రోజు దేవుడు మనకు ఆ జవాబు ఇస్తే బైబిల్లో ఒకసారి చూడండి యశాగ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఆయన సర్వశక్తి మంతుడు అన్న విషయాన్ని మరోసారి జ్ఞాపకం చేస్తున్నాడు యశా గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వర్షాలలో ఆయన అంటున్నాడు నా తలంపులు మీ తలంపులు ఎటువంటివని నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ ప్రోవలు నా ప్రోవల వంటివి కావు ఇదే చూడండి నా తలంపులు మీ తలంపుల వంటివి కావు నా త్రోవలు మీ త్రోవల వంటివి కావు అంటే ఈ భూమి మీద ఉండే తల తెలివి పర్లోకం ఉన్న తెలివికి సంబంధమే లేదంట అక్కడ మనుషులు ఆలోచిస్తారు ఇక్కడ మనుషులు ఎట్లా ఆలోచిస్తారు రెండిటికి తేడా ఉంది అంటున్నాడు ఇక్కడ మనుషులు ఎన్నుకుంటే మార్గాలు వేరే పర్లోకంలో ఎన్నుకుంటే మార్గాలు వేరే అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు నా మార్గంలో మీ మార్గంలో కానే నా తలంపులు మీ తలంపులు కానే మీరు లోకాతితం లోకాతీతంగా ఆలోచిస్తున్నారు అరే చిన్న పిల్లడు చనిపోయిండే అరే వయసు ఇంత ముసలడు కాకముందే చనిపోయిండే అరే యాభై ఏళ్ళకే చనిపోయిండే అరే ముప్పై ఏళ్ళకే చనిపోయిండే అని ఇది ఈ లోకాతీతమైన తలంపులు కానీ ఆయన తలంపులు కాదు ఎందుకంటే నేను చూపించిన వారి ఒక పేతు రాసిన చెప్తాడు ఒక దినము దేవుని దృష్టికి వెయ్యి సంవత్సరంలో అంటాడు రావిద రాజు ఒక దినము వెయ్యి దినంలో వెయ్యి దినంతో పోతాడు దేవుని సన్నిధిలో ఒక దినం గడుపుకుంటా వెయ్యి దినాలతో పోల్స్తున్నాడు ఆయన కానీ న్యూ టెస్టిమెంట్కి వచ్చేప్పటికీ ఒక దినము వెయ్యి సంవత్సరాలతో పోల్చబడి అంటే ఒక బాబు వన్ ఇయర్ తర్వాత చనిపోయి అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత చనిపోయిందంటే వెయ్యిన్నర సంవత్సరాలు బ్రతికిండి అన్నట్టు అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ బ్రతికిండి అన్నట్టు అట్లా ఊహించుకోండి మీ లైఫ్ మీ ఏజ్ మీకు థర్టీ ఇయర్స్ అనుకోండి థర్టీ ఇయర్స్ ఇంటూ థౌసండ్ థర్టీ ఎంత అయితే థర్టీ ఇయర్స్ అవుతుంది థర్టీ ఇయర్స్ బతికినా నువ్వు టైం ప్రకారంగా కరోనాస్ టైం ప్రకారంగా నీకు థర్టీ ఇయర్సే కానీ కైరోస్ టైం ప్రకారంగా పర్లోకపు సమయం స్పిరిచువల్ టైం ప్రకారంగా నువ్వు ముప్పై సంవత్సరాలు ముప్పై వేల సంవత్సరాలు బతికినావు దానికి ముందు కొన్ని కోట్లాది కోట్లాది ప్రజల సంవత్సరాలు నువ్వు అక్కడ పర్లోకంలో ఉన్నావు ఆ టైం వేరే ఈ టైం వేరే ఎందుకంటే ఆయన తలంపుల వంటివి కావు మన తలంపులు ఆయనకి అదే రీతిగా ఆయన ఆయన మార్గాల వంటివి కావు మన మార్గాలు మన మార్గాలు అన్నీ మన తలంపులన్నీ పనికిరాని అందుకే నీ తలంపులకు చోటు ఇవ్వ తలంపులకు చోటు అని ప్రార్థించుతాం మనం ప్రభా క్రీస్తు కలిగిన మనసును నాకు నా మనసు తొలగించు ప్రభా అంటాడు పౌలు కాబట్టి ఈ విషయం మనం గ్రహించాల సమస్తము ఆయన ఆధీనంలోనే ఉన్నాయి కాబట్టి సఫరింగ్ అంటే శ్రమ కూడా ఆయన ఆధీనంలోనే ఉన్నది యోగు విషయంలో ఎందుకు కల్పించిన శ్రమ మీకు తెలుసు ఎన్నో డైమెన్షన్స్ ఉంటాయి అక్కడ ఆయన కోరుకున్నాడు ఆయన అనుకున్నాడా అట్లా పది మంది పిల్లలు ఒకసారి చనిపోతారు ఒక పిల్లడు పోతే నువ్వు డిస్టర్బ్ అయిపోతుంటే భర్త చనిపోతే డిస్టర్బ్ అయిపోతుంటే భార్య పోతే డిస్టర్బ్ అయిపోతున్నారు ఒకేసారి పది మంది పిల్లలు చనిపోతే ఎట్లా భరించింటు అది ఊహించుకోండి ఒకసారి యోబుచ్చో యోబు స్థితిలో మీరే ఉంటే మీ పరిస్థితి ఏంది సూసైడ్ చేసుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఎందుకంటే ఆయన తలంపులు లాంటివి కావు మన తలంపులు ఆయన తలంపులు పరలోకాతీతమైనవి ఈ లోకానికి సంబంధించినవి కావు ఆ తలంపులు ఈ లోకపు సబ్జెక్ట్స్ ఈ లోకపు నాలెడ్జ్ చెడగొట్టింది కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి శ్రమలలో ఆయన మన జీవితంలో ఒక మంచి ప్రణాళికలు కలిగిన వాడు ఆయన వేస్ వేరే ఆయన తలంపులు వేరే ఆయన మార్గాలు వేరే ప్రతి శ్రమలో నువ్వు శ్రమల గుండా పోతున్నావంటే నెక్స్ట్ నీకు ఒక ప్లాన్ ఉంది నీ జీవితాల దేవుడు నిన్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోబోతున్నాడు అప్పుడే నీకు తెలుస్తుంది జీవిత విలువ అన్నట్టు కాబట్టి ఈ శ్రమల గుండా పోవడం అనేది నీ యొక్క ఆత్మీయ స్థితిని అంచలంచలుగా ఎదిగింపజేస్తూ ఉంటుంది సంపూర్ణమైన విముక్తి అనుభవంలోనికి నిన్ను నడిపిస్తూ ఉంటది అందునిమిత్తమై దేవుడు మనకి ఈ శ్రమలను కల్పిస్తుంటాడు అదే రీతిగా ఎవరైనా కానీ శ్రమలు పొందుతున్న వారికి ఇది దీని నుంచి నాకు డెఫినెట్లీ ఒక మార్గం వస్తుంది నేను దీని నుంచి బయటపడతా నాకు ఒక నిరీక్షణ ఉంది అన్న ఒక తలంపు ఉంటుంది మనుషులకు అందరికి ఓకే నేను దాని తర్వాత మంచిగా అయిపోతా అన్న ఒక నిరీక్షణ ఉంటుంది అన్నట్టు శ్రమలైతే పోతున్నారు కానీ ఈ శ్రమ తర్వాత నాకొక నిరీక్షణ ఉన్నది అన్న ధైర్యం మట్టుకు ఉంటుంది అన్నట్టు మనుషులకు కానీ బహు పాతకరమైన అనుభవాలు ఎవరిని కానీ చెప్పండి ఎవరు శ్రమలలో ఆనందించగలరు ఒక లక్ష మంది తప్ప ఎవరు కూడా శ్రమలలో ఆనందాన్ని రుచించడరు చూడండి ఒకసారి రోముల రాష్ట్ర పత్రిక రోముల రాష్ట్ర అధ్యాయము మూడవ వసరం నుంచి ఒక రెండు వస్త్రాలు ధ్యానిస్తాం అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్ష పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల ఎందును అతిశయపడదు చూడండి శ్రమల ఎందు అతిశయ పడాలంటే నీకు శ్రమలు రావాలా లేదా ఇంగ్లీష్ లేదు ఇంగ్లీష్ శ్రమలందు సంతోషించమనుంది అది నీకు నిరీక్షణ అంట శ్రమ నీకు ఒక నిరీక్షణనిస్తుందంట లాస్ట్కి హోప్ అనుంది ఇంగ్లీష్ లో ఆనందించడం బహు కష్టం నేను ఎవరు గమనించిన శ్రమ వచ్చిందంటే ఎవ్వడు పాట పాడాడు పాటలు లేరు దేవుణ్ణి సుతించలేరు ప్రార్థన చేస్తారేమో కానీ దేవుణ్ణి మటుకు ఎవ్వడు స్థుతించాడు నేను చెప్పే పాయింట్ అది దేవుణ్ణి శ్రమలలో కూడా సూచించడం నేర్చుకోవాల మనం పాటలు పాడడం నేర్చుకోవాల అప్పుడు చూస్తావు దేవుడు తబ్బివైతాడు ఆయనను సుతించడం అనే బహు ప్రాముఖ్యమైన కదా ఆయన ఏమంటాం స్థుతి అర్పణలు అవి బలి అర్పణలతో పోలుస్తాడు బైబిల్లో నిస్థుతి అర్పణలు ఆయన సంతోషిస్తారు వాటి నుంచి కాబట్టి శ్రమలలో కూడా ఆనందించాలా అన్న విషయాన్ని మనకి పౌలు బ్ర భక్తుని ద్వారా అది బయలుపరచబడుతుంది కాబట్టి శ్రమలలో కూడా మనం ప్రభునందు నమ్మిక ఉంచాలా చాలామందికి అనుమానం ఉంటుంది బ్రదర్ ఏమైపోతుందో బ్రదర్ నీకు అనుమానం వచ్చిందంటే విశ్వాసం తగిలిపోయినట్టు ఎట్లా అంటున్నారు బ్రదర్ వాళ్ళు అట్లా బ్రదర్ చాలా మంది ఫోన్స్ చేస్తూ ఉంటారు వాళ్ళట మాట్లాడితే ఏమవుతుందంటే సేవలు ఉన్న నీకు కూడా అనుమానలు కలుగుతూ ఉంటాయి అట్లా వస్తాడు అన్నట్టు దుష్టుడు కాబట్టి శ్రమల గుండా పోతున్నప్పుడు ఈ సత్యాలను మనం ధ్యానంలో పెట్టుకోవాలా వాక్యాలను ధ్యానించడం నేర్చుకోవాలా ఆ విధంగా ప్రభు మనల్ని బలపరుస్తూ నడిపిస్తూ ముఖ్యంగా నేను గ్రహించింది ఏంటంటే శ్రమలని శ్రమల కాలంలో శ్రమలు అనుభవిస్తున్న టైంలో నువ్వు చూడాల్సింది కరువుల మీద సిల్వ ప్రభు అనుభవించిన శ్రమని సిలువ దర్శాన్ని నువ్వు చూసుకోవాల అక్కడ ఆ యొక్క శ్రమని దుష్టత్వాన్ని ఆయన ఎదుర్కొన్నాడు అక్కడ ఒకేసారి ఒక దిక్కు దుష్టుడు ఇంకో దిక్కు శ్రమ శరీరంలో రెండింటినీ ఒకేసారి ఎదుర్కొన్నాడు ఆయన ఎదుర్కొని మనుషులు ఎట్లా శ్రమను అనుభవిస్తారో ఆయన రుచి చూసి కాబట్టి మీరు అనలేం మనం అనలేం నీకేం తెలుసు ప్రభా నా శ్రమ గురించి నువ్వు ఆత్మదేవుణ్ణి నేను శరీరంలో అనుభవిస్తే నీకు తెలియదు ప్రభా దేవా అని నువ్వు ఎందుకంటే ఆయన మనుషుల శ్రమని రుచి చూసిన వాడు శిలో మీద ఎంతగా ఆయన అనుభవించినంత శ్రమ ఈ సృష్టిలో ఏ మనిషి అనుభవించలేదు అంత భయంకరంగా ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం మూడు గంటల వరకు ఆ మేకుల మీద వేలాడి ఆయన నేను ఒకసారి మీ జ్ఞాపకం ఒక గుడ్ ఫ్రైడీ రోజు నేను చూపించిన వాక్యం మెడికల్గా మెడికల్ సైన్స్ ప్రకారంగా ఆ రెండు ఎముకల మధ్యలో మేకులు కొడితే ఎంత భయంకరంగా ఉంటుంది అనేది తర్వాత ఆ కాళ్ళకి మధ్యలో మేకులు కొంటే అవి ఆ బోన్స్ గురించి నేను చెప్పినప్పుడు వచ్చి ఆ బోన్స్ మధ్యల నుంచి ఆ మేకు దిగినప్పుడు ఏం జరుగుతుంది అనేది ఆ బోన్స్ మీద బరువు పడతా తర్వాత అక్కడ మేకు కొట్టిండ్రు కాబట్టి భూమి ఆకర్షణ శక్తికి ఆ రక్తం ఒక్కసారి కిందికి వచ్చేస్తుంది కానీ బ్లడ్ సర్కులేషన్ చిట్లా తిరుగుతూ ఉంటుంది పై నుంచి కింది వరకు మొత్తం తల నుంచి అరికాల వరకు కిందికి పోయి మళ్ళా పైకి లేస్తుంది పైకి పోయి కిందికి లేసి రక్తం కానీ ఎప్పుడైతే భూమి ఆకర్షణ శక్తికి ఆ యొక్క దిగడం వలన ఆ సర్కులేషన్ పైకి పోకుండా మొత్తం కిందికి వెళ్ళిపోతుంది బహు కష్టం బ్రెయిన్ ఫంక్షన్ గాదు ఐ సైట్ పోతుంది నోరు దాహం అవుతూ ఉంటుంది నీకు నాలుకే సరిగా నువ్వు నోట్లకెళ్ళి మాట రాదు చెవులు విన వినిపియవు గుండె స్లోగా కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంటుంది ఆయన చాలా భయంకరంగా శ్రమను అనుభవించింది మెడికల్ సఫరింగ్ అనేసి నేను ఒకటి చూపించిన రోజల్లో ఆ బోన్స్ మీద ఎట్లా డిపెండ్ ఎట్లా ఆధారపడి ఉంటుంది అంత పెద్ద బరువు శరీరము రెండు బోన్స్ మధ్యలో మీకు లేసి కొడితే ఎట్లా చెప్పరు ఎవరు చెప్పలేరు పాపం కానీ ఆ అనుభవాన్ని గ్రహించాలా ఆ శిలువ మరణం అక్కడ బైబిల్లో చూస్తా మనం రోగుల రాష్ట్ర పత్రికలో ఆయన సిలువ మరణంలో నువ్వు పాల్పొంది నువ్వు గ్రహించొకసారి నేను కూడా అతనితో పాటు సెలవబడ్డాను పౌలు అన్నట్టు ఇప్పుడు నీకే మేకులు దిగినాయి ఇప్పుడు నీకే ముళ్లకిరటం దిగిందనుకో నీ చేతులకి మేకులు దగ్గ దిగబడ్డాయనుకో ఆ బాధని నువ్వు రుచి చూడాలా అందుకు ప్రార్థన ప్రభు ఆ వేదన నా నుంచి తొలగ తొలగిపోనీయకుండా కాపాడు ప్రభువాన్ ఎందుకు ఆయన అనుభవించిండు నువ్వు నశించిపోకుండా ఉండడానికి కొరకు చూడండి సార్ పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగ మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తనే తన శరీరమందు మన పాపములను మీద మోసుకొని ఆయన పొందిన గాయం చేత మీరు స్వస్థత కాబట్టి ఆయన వీటన్నిటిని అనుభవించిండు మన శ్రమని ఆయన మోసిండు ఎందుకు మనం మరణించకుండా జీవించడం నిమిత్తమే కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించాలి ఏ రోజు సిలుమ మరణం ద్వారా ఆయన మనల్ని సమాధాన పరుచుకొని కాబట్టి ఈ క్షణం నీకు ఈ శ్రమలకుండా పోతున్నప్పుడు నువ్వు బహుగా ప్రార్థనలు గుర్చోవల చెంబట రక్త బిందులుగా మారిందని చూస్తాం ప్రార్థన టైంలో అట్లా ఎవ్వడి ప్రేయర్ చేయలేదు మనకు తెలుసు నేను కూడా చేయలేదు నేను చూసిన కొంతమంది భక్తులు ప్రార్థనల గురించి వార్త ప్రార్థన జీవితం గురించి బ్రదర్ భక్త సింగ్ గురించి నేను చదివిన ఆయన ప్రార్థన చేసిన ఆయన చనిపోయినాక ఆయన రూమ్లా చూపిస్తున్నావన్నీ గుంతలు మోకాళ్ల గుంతాలు పడ్డాయి అట్ట భూమి మీద అంతగా ప్రార్థ మాటిన్లు తర్కింగ్ కూడా నాలుగు వందల సంవత్సరాల ఆయన ప్రార్థన జీవితం గురించి చూపిస్తే అక్కడన్ని గుంతలు పడ్డాయి భూమి మీద ప్రార్థన గుంతలు మోకాళ్ల గుంతలు అంటే వీళ్ళు ఎంతగా ప్రేయర్ చేసిండ్రో అనేది జ్ఞాపకం చేయబడుతుంది బహు భయంకరమైన సమలుగుండారు వీళ్ళిద్దరు మాటిన్లు తర్కింగే కానీ బ్రదర్ భక్తి సింగే కానీ చాలా భయంకరమైన సమలు అనుభవించారు వీళ్ళు జీవితాలలో వారిలోకరాజ్యం నిమిత్తమై మనుషులకు నిమిత్తమై కాదు వాళ్ళ సొంత జీవితంలో కాదు కుటుంబాలు విడిచిపెట్టేసినాయి ఒంటరిగా ప్రార్థనలో ఉన్నారు ఆ ఒంటరి జీవితంలో పోయి వాక్యాలు చెప్పి మనుషులు ప్రవచరారు ఆత్మీయ స్థితిలో అంతగా ఎదుగుతున్నారు శ్రమలు రావడం వలన కాబట్టి ఈ నువ్వు దేవుని యొక్క రక్షణ ప్రణాళిక ఎంత ఉన్నతమైంది అనేది నువ్వు గ్రహించాల ఎందుకంటే రోముల రాష్ట్ర పత్రికలో ఒక విషయాన్ని జ్ఞాపం చేశారు చూడండి రోమిల రాష్ట్ర పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచనంలో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఎందుకు శ్రమల గుండా నువ్వు పోల్సి వారికి చూడండి దేవుని ప్రేమించే నువ్వు దేవుని ప్రేమించే నీవు దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పము చొప్పున వారికి ఆయన సంకల్పం చెప్పున పిలబడ్డ వారికి ఆయన సంకల్పం మీద మనకు తెలుసు ఎవరు నశించుకోవడానికి వీల్లేదు ఆయన సంకల్పం అది అందు నిమిత్తమై పిలబడ్డ వారి గురించి అంటుంది అక్కడ వాక్యం అంటే పర్లుగరాజ్యం నిమిత్తమై జీవించే వారి గురించి ఏమంటుంది అక్కడ అన్ని మేలు కలుగుటై అన్ని సమకూడి జరుగుతుంది మరోసారి చదువు మేలు కలుగుటకై సమకూడి జరుగుతున్నవని ఎరుగుదు సమస్తమును సమకూడి జరుగుతున్నాయి మేలుగు కలట గంట మేలు కలగడానికి నేను అదే చెప్పిన ఆ చిన్నబాబు చనిపోయిండు నా దగ్గర జవాబు లేదు ఎందుకు చనిపోయిండు కానీ ఒకటైతే మార్గం ఉంది ప్రార్థన చేస్తే చూపిస్తాడు ఎందుకంటే ఆయన మార్గాలు వేరే నా మార్గాలు వేరే నా తన చిన్నవాడు బ్రదర్ అంత చిన్నవాడు చనిపోవడం బ్రదర్ అని అంటున్నాం అది నీ తలంపు ఆయన తలంపు వేరే ఆయన దృష్టిలో చిన్నవాడు లేడు వాడి ఆత్మ ఎన్నో వేల సంవత్సరాల ఆత్మ అది కాబట్టి దేవునికి ఎందుకు ఇష్టం అయితే ఎవరు తెలుసు నీకు నీకు ఇష్టం ఉంది నువ్వు పోగొట్టుకున్నావు అందుకు నీకు ఉంది కానీ దేవుడికి ఇష్టమైంది ఆయన పొందుకున్నాడు కొంతమంది ఎందుకు తీసుకుంటాడంటే ఆయనకు ఇష్టమైనారు కాబట్టి తీసుకున్నాడు ఆయన కాబట్టి అన్ని చివరికి నేను వాళ్ళ ఈ ఈ యొక్క ఈ యొక్క శ్రమ మీకు నెక్స్ట్ లెవెల్ అనుభవం దేవుడు మిమ్మల్ని తీసుకుపోబోతున్నాడు ఈ వాక్యం ప్రకారంగా అన్ని మీ కొరకు శ్రమ దాని కొరకు కనిపెట్టండి ఇప్పుడు అదే నిరీక్షణ లేకుంటే దుఃఖంగానే ఉండిపోతారు లైఫ్ లాంగ్ అనేక మంది పిల్లల్ని ఒకట్టుకొని దుఃఖంలో ఉండిపోయినట్ అట్లే పాపం ఎందుకంటే వాళ్ళకి క్రైస్తవ విధానాలు తెలియవు కాబట్టి అనిలలో ఇవన్నీ బోధలు ఉండవు కాబట్టి వాళ్ళు శమలకుండా పోయి ఎడుస్తూనే ఉంటారు ఏడిసి ఏడిచి ఏడిసి ఏడిసి చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది కాబట్టి చివరిగా నేను ఒక వాక్యం చివరిగా మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే అన్ని సమకూడి తగిన సమయంలో మనకు అనుగ్రహించబడతాయట ఆయన ప్రేమించినమైన ప్రణాళిక ప్రకారంగా జీవిస్తున్నాం కాబట్టి ఆయన పిలిచిన పిలుపుకు తగినట్లు మనం జీవిస్తున్నాం కాబట్టి నువ్వు శ్రమల గుండా ఎందు నిమిత్తమై పర్లోగరాజ్యం నిమిత్తమై కాబట్టి గొప్ప జన సమూహము వారి కుటుంబాల కొరకు శ్రమలు అనుభవిస్తారు వారి వ్యక్తిగతంగా జీవితంలో శ్రమలు అనుభవిస్తారు వారి శరీరంలో అనుభవిస్తారు వారి ఉద్యోగ స్థలంలో శ్రమలు అనుభవిస్తూ ఉంటారు ఈ లోకంలో వారి జీవితంలో శ్రమ అనుభవిస్తారు కానీ వాళ్ళు పర్లోక రాజ్యం నిమిత్తమై శ్రమ అనుభవించరు అందుకు వారిని ఆత్మీయస్థితుల దేవుడు ఉన్నత స్థితికి లేవనెత్తాడు ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు వాళ్ళ జీవితాలు కాబట్టి చివరిగా నేను చెప్పేది ఏంటంటే నా అనుభవం చెప్తున్నా నువ్వు శ్రమల గుండా పోతే దాని తర్వాత విజయం గురించి చూస్తే అదే శ్రమ ఇంకొకడు అనుభవిస్తా ఉంటే నువ్వు వానికి బై ఉపశమనం కల్పించగలవు వాడి పట్ల నీ యొక్క జాలి గల హృదయాన్ని నువ్వు వ్యక్తపరచగలవు వాడికి నువ్వు సహాయం ఉండగలవు మన గ్రూప్ అదే నేను చెప్తూ మనము మనికి బానిసలం కాం ఎట్టి పరిస్థితులు మనం మనికి పడిపో కానీ మణి దేవుడు ఎందుకు ఇస్తాడో మనం అర్థం అది ఇచ్చి నేను పరిశీలిస్తూ ఉంటాడు దేవుడు వాక్యం మన గ్రంథంలో ఆయన విధంగా కూడా అంతే నువ్వు ఆయనకి కానుకల్నిచ్చి ఆయనను శోధించమంటాడు అంటే నువ్వు ఆయనకి కానుకలు ఇస్తే నీకు గ్యారంటీగా రావాల్సిన మేలు వస్తాయంటాడు ఒక సేవకం ద్వారా నేను నేర్చుకునేది ఒక స్త్రీ ప్రసవించే టైంలో చాలా వేదన అనుభవిస్తుంటే ఆయన అక్కడికి వెళ్ళిపోతున్నట్ట సరే మీకు ప్రార్థన చేద్దామని హాస్పిటల్ ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏం పయలు పరచడానికి అమ్మ నువ్వు నీకు సుఖమైన ప్రసవం అనుగ్రహించబడుతుంది నీ కుమారుడు గొప్ప దైవజనం ఇతాడని చెప్పిండట ఆమె పిలిచి కానుక ఇచ్చిందంట నెక్స్ట్ టైం సుఖమైన ప్రసంగ ఇచ్చింది దేవుడు కాబట్టి కానుకలు అనిపించుకోవడం అనేది బహు ప్రాముఖ్యమైంది శేవ జీవితంలో ఇతరుల పట్ల నువ్వు జాలిని ఎట్లా చూపిస్తావు ముక్త అయ్యో పాపం అంటే సరిపోదు నోట్లకెళ్ళి జాలిని ఎట్లా వ్యక్తపరుస్తామంటే సహాయ రూపకంగా ఇది తెలియదు చర్చికి ఈరోజు చికెన్ బిర్యానీలు మటన్ బిర్యానీలు తెచ్చుకొని పార్టీలు చేసుకుంటారు కానీ ఆకలిగా ఉన్నవానికి ఏ రోజు ఒక ఒక ముద్ద అన్నం పెట్టరు శ్రమలు వచ్చినప్పుడు నేను ఎందుకు ఆదుకోవాలా దేవుడు ఏ రోజు నువ్వు కారుగలు అర్పించలేదు ఏ రోజు నువ్వు దశభాగంలు ఇవ్వలేదు దేవునికి నిన్న బ్రదర్ చెప్తున్నాడు ప్రో బ్రదర్ నేను మూడు సంవత్సరాలు దశభాగంలు ఇవ్వలేదు బ్రదర్ ఈ రోజు నాకు డెబ్బై లక్షల అప్ప అయింది బ్రదర్ మూడు నెలల నుంచి జీతం లేదు బ్రదర్ అని బాధ బాధపడుతున్నాడు ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఆయనకి లక్షలు అయింది బ్రదర్ మా నాయన ఖర్చు హాస్పిటల్ ఖర్చు చనిపెండి అయినా మా అక్క కూడా అంతే ఆమె చేస్తే హాస్పిటల్లో మూడు లక్షలు ఖర్చు అయింది ఆమె చనిపోయింది పన్నెండు మూడు పదిహేను లక్షలు డెబ్బై ఐదు లక్షలు ఇంకేదో అప్పు చేసిండీ జాబ్ లేదు జాబ్లో జాబ్ ఉంది కానీ వాడు ఇస్తాడు జీతం మూడు నెలల నుంచి నేను మానాలన్నా వేరే దబ్బు అవ్వాలన్నా మానొద్దని చెప్పిన కంటిన్యూ చేయి ఆ డబ్బు నీకు రావాలి ఎందుకు నువ్వు ఎందుకు విడిచిపెట్టాలా నీకు చేతిలో యుద్ధం నేర్పింది దేవుడు నువ్వు పని చేసి ఫ్రీగా ఎందుకు వాడికి వాడేమన్నా ఫ్రీగా చేసుకుంటున్నా వాడు బిజినెస్ చేసుకుంటుండడు కదా నీకు హక్కు ఉంది నీకు లాక్కోవడానికి ఆ డబ్బు ప్రార్థన పూర్వకంగా లాక్కోవాలి ప్రతి ఒక్కరికి నువ్వు ఉపశమనం కల్పించాలా అందుకు నువ్వు శమల గుండా పోతున్నావు వాళ్ళకి ఎందుకంటే దేవుడు నిన్ను అట నిలబెట్టిండు పరిశుదాత్మ ఎందుకు వదుకున్నావు చెప్పండి పరిశోధన చేసుకుంటే మీకు ఆదరణకరం కదా ఆదరణకర్త చెప్పింది కదా వాక్యం వాళ్ళు నువ్వు పరిశోధన నువ్వు ఇతరులకు ఆదరణకర్తలాగా ఉండాలా కదా అదే కథ నువ్వు నిర్వర్తించాల్సిన విషయం కాబట్టి శ్రమలుగుండా పోతున్న వారికి చివరిగా నువ్వు ఆదరణకరంగా ఉండాలా ఆశీర్వాదకరంగా ఉండాలా కంపాషన్ అంటే జాలిని చూపించాలా సహ సహాయపడాలా అదొంత ఎంత వీలైతే డబ్బులు ఇవ్వాలా ఇప్పుడు ఇదేను నాలుగు సంవత్సరాల చూపించిన విధరాలని నువ్వు ఆదరించాలా ఇప్పుడు మన అది ఎక్కువైపోయింది విధరాలు పిల్లలు ఉద్యోగం తీసుకునే స్థితిలోంది చిన్న చిన్న పిల్లలు వాళ్ళు నువ్వు నువ్వు ఆదరించాలి వాళ్ళని ఎట్లా చెప్పండి అంటవా నాకే లేదు ప్రజర్ అంటే నీకు ఎప్పుడు ఉండదు నాకే లేదు ప్రజ నేనేం కానుకలు వేస్తానంటే బైబిల్లో ఒక విధాలని చూపించిండు దేవుడు ఆమె దగ్గర ఒకటే కాసు తీసుకపోయి కానికేసింది దాన్ని కొన్ని దగ్గర మస్తు డబ్బు కొంత డబ్బేసిండు వాడు ఇద్దరిలో ఎవరు ఎక్కువ వేసిండ్రు అంటే విధాలి ఆమె దగ్గర ఉన్నది అంత తీసేసింది కానీ ఈరోజు అట్లా నాకేం లేదు బ్రదర్ నీకేమిస్తాం బ్రదర్ మధ్య దగ్గర వచ్చి చాలా మంది అడుతూ ఉంటారు డబ్బులు అది నాకు శోధన నేను ఇవ్వగలనా లేదా ఇవ్వగనా లేదా దేని దానికే న్యాయం కుటుంబానికి ఇవ్వాల్సింది కుటుంబానికి ఇస్తాము దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇస్తాము అనాథాలకు ఇవ్వాల్సింది అనాథాలకి ఇస్తాము విధాలకి ఇవ్వాల్సింది విధాలకు ఉంటాము అట్లా అడ్జస్ట్ చేసుకోవాలా లైఫ్ అంతా మనం అది చేసుకుంటూ నువ్వు సేవ్ చేసుకోవాలని చూపించిన వాక్యం నేను వాక్యంలో చూపించిన వచ్చిన సంపాదన అంతట్లో ఏ సంపాదన గాని ఏ రూపమైన సంపాదనను గాని న్యాయబద్ధంగా టెన్ పర్సెంట్ నువ్వు దశ భాగం ఇవ్వాలి దేవుని సేవకి ట్వంటీ పర్సెంట్ నువ్వు డిపాజిట్ చేసుకోవాలి ఎక్కడన్నా సేవలో సెవెంటీ తోనే నీ కుటుంబాన్ని నడిపించుకోవాల నువ్వు అది బైబుల్ ప్రిన్సిపల్ ఆది కారాలు నేను చూపించిన నేను పాటించిన నా సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నేను పాటించిన ఈ రోజు వరకు కూడా ఎవరిని చేసాపి ఒక్క పైసా ఆశించలే చెప్పండి మళ్ళీ శ్రమలు ఎందుకు వస్తాయి చెప్పండి బైబిల్ వాక్యాలు పాటించకపోతే విని చెవులు మూసుకొని వెళ్ళిపోతున్నాం దురద చెవులు అంటం కఠినంగా చెప్తే చర్చికి రావడం మానేస్తారు ఉద్యోగించి చెప్తే ఈ చెవున బిట్ ఆ విడిచిపెట్టేస్తారు ఎట్లా అనుభవపూర్వకంగా ఆయన కృపాలో ఆయన ఆశీర్వాద రుచి చూడగలం మనం కాబట్టి శ్రమలు తప్పవు మనకి కానీ ప్రతి శ్రమల నుంచి దేవుడి బెదగల్పిస్తూ ఉంటాడు నేను మీకు చూపిస్తా అన్ని డైమెన్షన్స్ లో మనం చూస్తూ ప్రతి కోణం నుంచి ఈ వాక్యాలను మనం చూస్తూ ఉంటాం ప్రతి యాక్సిడెంట్స్ సైతాన్ ప్లాన్స్ అవి ప్రతి యాక్సిడెంట్ నువ్వు ప్రేయర్ చేయలేదు ఆ రోజు ప్రభు ఈరోజు ఈ రూట్లో నేను పోతున్న ప్లాన్స్ యాక్సిడెంట్ ప్లాన్స్ అన్ని క్యాన్సల్ అవును దాకా నేను క్యాన్సల్ చేస్తున్న యేసు పరిశుద్ధ నామంన ఏ యాక్సిడెంట్స్ ఇక మీద కావడానికి వెళ్ళలేదు అక్కడ బంద్ అంతే నా అనుభవం చెప్తున్నా ఎన్ని ప్లేసెస్లో నేను ప్రేర్ చేస్తున్నాను యాక్సిడెంట్స్ బంద్ ఏరియాస్ వల్ల వాక్యం నెరవేరుతుంది నువ్వు పాటిస్తే నువ్వు పాటించాక శ్రమకుండా పోతున్నావు నేను వెహికల్ మీద పోతున్నాను ఈ వెహికల్కి ఏ యాక్సిడెంట్స్ కావడానికి వీల్లేదు ఈ వెహికల్ నన్ను సతయించడానికి వీల్లేదు ఇది ట్యాబ్ బ్రేక్ డౌన్ కావడానికి వీల్లేదు ఏ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నేను ఎక్కువసేపు చేయడానికి వీల్లేదు నేను త్వరగా వెళ్ళిపోవలసింది నాకు ఏ సిగ్నల్స్ పడడానికి వీల్లేదు అనుభవపూర్వకంగా నేను చెప్తున్నా ఈ కేసెస్ కోరి తెచ్చుకోవడం శ్రమ వేరే పర్లోక రజం కొరకు పడాల్సిన శ్రమ వేరే పర్లోక రజం శ్రమ పడితే దానికైనా ప్రతిఫలం వస్తుంది నీ శరీరానుసారంగా నీ వ్యక్తిగత జీవితంలో శ్రమను అనుభవిస్తే నీకు లాభం ఉండదు దుఃఖమే మిగులుతుంది కాబట్టి మీ అ మీరందరూ శ్రమలలో కూడా ప్రభునందు ఆనందించాలా పౌలు అంటాడు శ్రమలలోనూ సంఖ్యలలో పౌలు శీలలు ఆ ఖైదీలుగా ఉండి ఆయక యొక్క జైల్లో ఉంటూ దేవుణ్ణి పాటలతో సంతోషిస్తున్నారు ఆరాధిస్తున్నారు ఆ ప్రేయర్స్ ఆ పాటలతో గొడిన వర్షిప్ ఆ జైలు గొడలే బద్దలైపోయినాయి ఎరుకో పట్టణం చుట్టూ పాడుకుంట తిరిగితే ఆ ఎరుకో గొడలే బదలైపోయినాయి నీ శ్రమ కూడా అంతే నీ స్థుతి అర్పణలకి నీ శ్రమలు మొత్తం పాటాపంచలు కావాల్సిందే ప్రార్థన చేయడం నేర్చుకుందాం ప్రార్థించడము పాటలు పడడం నేర్చుకుందాం ప్రభుని మహంపరచడం నేర్చుకుందాం శ్రమలలో అనుభవపూర్వకంగా పోదాం ఈ శ్రమలు తగినవే నాకు ఈ లోకంలో ఎందుకు అంటే నేను ఆత్మీయ స్థితికి ఇంకొక లెవెల్కి ఎదగబోతున్నాను దేవుడు ప్రమోట్ చేయబోతుండే ఇంకొక ఆత్మీయ స్థితికి కాబట్టి ఇవి నాకు తగినవే నాకెందుకు ప్రభు అని ఎప్పుడు నేను ప్రశ్నించాను ఈ సంబంధించిన విడుదల పొందినాక ఇతరులకు ఆదనకరంగా ఉంటావు దాని తర్వాత పర్లోకరాజన్ నిమిత్తమే నేను శ్రమ పడతాను ఇక మీదట అని తీర్మానించుకుంటున్నాం అటువంటి కృపాని ప్రభు మనకందరికీ అనుగ్రహించాలనిషి ప్రార్థిస్తాం పరిశుధు రు తండ్రి మీకు వందనాలైనా సర్వోన్నతుడుగు మా దేవ మీకే కృతజ్ఞతలైనా ఎంతో ప్రేమ అయ్యడవు ఓ ప్రభావ సర్వాధికారము సార్వభౌలవు అయినా కానీ నైనా ఈ లోకంలో ఎందుకు శ్రమలు కల్పిస్తారనేది మీరు మాకు చూపించినారు ప్రభు శ్రమలు పొందకుండా ఎవడు పర్లోకరాజన్ పోలేడు శ్రమలు లేకుండా ఎవడు ఫలం పొందలేడు ఎందుకు శ్రమలక్ష మీరు చూపించినారు మీ సృష్టిలో మీ సంకల్పంలో శ్రమలు లేవు కానీ పాపం వల్ల అవి ఇక్కడికి మీరు చూపించినారు నేను కాబట్టి పాపంగా పాపంలో పుట్టిన ప్రతి మనిషి శ్రమలుగుండ పోక తప్పదు కానీ మీరు మాకు చూపించినారు మీ కలువరి శిల్వలో ఆ యొక్క ప్రేమని దానివల్ల మా శ్రమలను మీరు అనుభవించి మాకు శ్రమ నుంచి విడుదల కాబట్టి నెక్స్ట్ టైం మా జీవితంలో శ్రమలు వాటి మీద మేము విజయం పొందాల మాకు మీరు మార్గం చూపించినారు మేము ప్రార్థనలో విజయం పొందుతాం పాటల ద్వారా ఆ యొక్క శ్రమలు పటపంచలు కావాలా అటువంటి ప్రార్థన అటువంటి ఆరాధన మాకందరికీ నేర్పండి ఇతరులకు ఆదరణకరంగా ఉండలాగ ఇతరులకు సహాయపడలాగునా ఇతరుల బాగోలు గొడవమని చెప్పింది వాక్యం కాబట్టి శమల పోతున్న వారి భాగోలు చూసిండే సేవా జీవితంలో మమ్మల్ని నడిపించండి ధనం విషయంలో జాగ్రత్తగా మేము ప్రవర్తించాలా ప్రభా స్వార్థం లేకుండా ప్రభావ ఇతరుల సాయం కొడుకు మా ధనాన్ని మేము వాడాల ప్రభా అటువంటి సేవలో మమ్మల్ని అందరినీ నడిపించండి వింటున్న వారందరి జీవితంలో అద్భుతాలు చేయండి స్వస్థతలు చేయండి మీ కొరకు సాక్షార్థంగా నిలబెట్టుకోమని మనోజ్ బ్రదర్ కుటుంబానికి ఆదరణ తెచ్చండి వారి చెల్లెలకి ఆదరణ తెచ్చేయండి ఆ కుటుంబంలో తండ్రి సమాధానం దచ్చేయండి నాకెందుకు ప్రవ్వ అన్న ప్రశ్న కాకుండా సమస్త కనత మీకే సమర్పిస్తున్నాం ప్రభావ అని ప్రార్థించే జ్ఞానము గుణం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి అందరినీ మంచి ధర చేయండి వేహకులు వేసి సహాయపడమని యేసు పరిశుద్ధ నామంన ప్రార్థించున్నాం తండ్రి ఆమె మన ప్రభు ఏసు యొక్క కృపా సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును గాక ఆమెన్ అందరికీ ప్రేసి లా Please love his desk for this.